హరి ఓ శ్రీగురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం హలం జ్ఞానము గగనసదృనసృశం ఏకం నిత్యం విమలంధి సాక్షి భో భావాహిత సద్గరు నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కతృభ్యో మంశ ఋషిభ్యో మహాయ్య నమోగ్యర్వప్లవరహి ప్రజద్ధ బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివసాశ్యమా అస్మార్యపర్య వందే గురు స్వరు నిజగరు పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీ గురుభ్యో నమ ఎరుకను విడిపించుట పిల్లలు తాటాకులతో పిల్లలుగా వించి పెండి పేరంటంబుల్ కొల్లలుగా చేయ వారల తల్లు కనీ సత్యమనుచూ తల చేరినీ నిను నీ విట్లు తలుచరా మదిని కల్లా సంసారము కని మానవులు సంతసిల్లగా గురుమంత్ర సిద్ధు నిజమని తలచేరా మదిని నిను నీవిట్లు తలుచరా మదినీ పిల్లలు తాటాకులతో పిల్లలు గావించి పెండి పేరంటంబుల్ కొల్లలుగా చేయ వారల తల్లులు గని సత్యమనుసు తలచేరా మదిని నీ నీవిట్లు తలుచరా మదిని కళ్ళ సంసారము గని మానవులు సంతసిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమని తలచేరా మరిని తిను నీ విట్లు తలుచరా మరిని ఇది పదవిభజన ఇది చాలా ముఖ్యమైన విశేషమైన కదార్థం ఇందులో మూడు సూచనలు ఒకే కదార్థంలో ఉన్నాయి ఈ మూడు సూచనల్ని ఏ సాధకులైతే నిత్య జీవితంలో అనుక్షణం పాటిస్తారు నిలబెట్టుకుంటారు వాళ్ళు ఈ జన్మలోనే ముక్తులు అయ్యేటటువంటి అవకాశం ఉంది అంత విలువైనటువంటి సూచనలు మూడు ఉన్నాయి ఇందులో ఆ మూడింటిలో కూడా చాలా విశేషమైనటువంటి సూచన ्र सिद्धुमंत्रेट मोन और कंदो सप्त को महामंत्र से चित विभ्रम कार मंत्रोदधि अने शास्त्री अला तंत्र महोदधि अब शास्त्र वेदात महोदधधि अब शास्त्र ఈ మహోదీ అని పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో దా ఆ సందర్భంగా చెప్పబడినవన్నీ ఒక పుస్తకంగా పెట్టారు చాలా పరిశోధన చేసి రాశారు ఇవి మంత్ర మహోదిలో ఏడు కోట్ల మహామంత్రాలుంటాయి అని ఒక ప్రతీతి సరే ఆది శంకర భగవత్పాదులు ఉపదేశ సాహస్రి అని ఓ పుస్తకం రాశారు అంటే వెయ్యి ఉపదేశాలు ఒకే ఒకే పుస్తకంలో ఉంటాయి సాధకులు తప్పక ఈ ఉపదేశ సాహస్రిని చదవాలి చదివితే శంకర భగవద్పాదుల యొక్క ధీశక్తి అర్థమైపోతుంది అసలు భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నాకు ఉపదేశం లేదండి అనవలసిన అగత్యం లేదు అలా ఆ ఉపదేశ సాహస్రి అనే రచించారు ఆ గ్రంథాన్ని స్వీకరించి శంకర భగవత్పాదులను గురువుగా స్వీకరించి అందులో తమ మనస్సుకు నచ్చినటువంటి తమ హృదయం మెచ్చినటువంటి ఉపదేశాన్ని స్వీకరించమని ఉపదేశ సాహసే ఉపదేశం అంటే అర్థమేమిటో మొట్టమొదటి తెలిసి చేయమంటారు అందులో చాలామంది ఉపదేశాలు పుచ్చుకునే వాళ్లే ఉంటారు కానీ సిద్ధులు అరుదుగా ఉంటారు ఏ మంత్రమైనా సిద్ధించాలి అంటే ఆ మంత్ర ప్రభావం చేత మనసు కట్టుబడాలి మనసు హృదయ స్థానంలో లీనం అవ్వాలి లయమవ్వాలి నీవు సాక్షిగా నిలకడ చెంది ఉండాలి అవస్థాత్రయంలో ప్రయత్నం లేకుండా మంత్రం జరగాలి సహజంగా జరగాలి శ్వాసతో సమంగా జరగాలి అనాయాసంగా జరగాలి ఎంత అనాయాసంగా అంటే ప్రాణం గాలి తీసుకుని విడిచిపెట్టడం కంటే మంత్రజపం సులభంగా జరగాలి అంత అనాయాసంగా జరగాలి ఇది మొదటి మెట్టు మంత్రసిద్ధిలో ఇది మొదటి మెట్టు ఇక రెండవ మెట్టు ఆ మంత్రాధిష్టానమైనటువంటి దైవముగా దైవతం देवतावचु देवड़ू का वो निजा अभेदमें दैवतम एदे आ दैवता भ्रू मध्य भाव भाव सहजम अजप पद्धति अटे जप मूड़ स्थाई जो पैकी जगेट पद्धति అంటే స్వరంతో సహా జరిగేటటువంటి జపం రెండవది ఉపాంశువు ఈ ఉపాంశువు పెరుగులు కదుపుతూ జరుగుతుంది మూడవది మానసికం అయితే ఈ మూడింటికి కూడా ప్రాణశక్తి కలపాలని నియమం లేదు ఇది కేవలం మానసికమైనటువంటి ప్రక్రియ అంటే మనసును అందుకుట్టేటటువంటి కర్మ ప్రభావాన్ని సాక్షిగా చూడటానికి ఈ జపసిద్ధి కూడా ఒక ఉపయుక్తమైన సాధన అయితే దీనికి ప్రాణశక్తిని కూడా జోడించినప్పుడు దృష్టిని భూమధ్యంలో నిలిపినప్పుడు ప్రాణ మనోబుద్ధులు అనేటటువంటి సూక్ష్మం అంతా ఒకే సూత్రం మీదకు వచ్చేసి అలా వచ్చినప్పుడు సహజమైనటువంటి అనులోమ విలోమ ప్రాణాయామము సమ ప్రాణాయామమును జోడించి నిలబెట్టుకోగా ఈ జపం ఆ ప్రాణాయామం దృష్టి భ్రూమంచంలో నిలబడటం ఈ మూడు కలిసి సాధకుడికి అతని యొక్క సంస్కార బలంలో ఉన్నటువంటి సాధనా బలానికి సంబంధించిన సంస్కారాలు తెరుచుకోండి ఆ వికాసం వస్తుంది అప్పుడు కలిగేటటువంటి దర్శనాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు అప్పుడు కలిగే సూక్ష్మమైన అనుభూతులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రాధాన్యత ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి వెళ్ళి ఆ సాధకుని యొక్క బలాన్ని బట్టి హృదయస్థానంలో నిలకడ చెందేటటువంటి సమయాన్ని బట్టి స్థితిని అతనికి అజపా మంత్ర సిద్ధి కలుగు ఇది క్రమం ఇలా హృదయ స్థానంలో నిలకడ చెందినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి స్ఫూర్తి లేక స్ఫురణ లేక అవబోధ అనేటటువంటి స్థితి కలుగు ఇలా ఈ అవబోధ అనేటటువంటి స్థితికి చేరినటువంటి వాళ్ళకి దివ్యత్వానికి సంబంధించినటువంటి దర్శనాలు కలుగుతాయి దర్శనాలు చాలా స్థాయిలలో చిత్వ దర్శనం తత్వదర్శనం స్వాత్మదర్శనం అఖండ దర్శనం बयल दर्शन इला अनेक रही दर्शन स्थाई भेद मुद्धि दर्शन चूपस् भावना चस्ते अक दैवतम कावाले आ दैवत बुद्धिस्थाई को अभी दर्शना कड़ा अ प्राण मनसु बुद्धि కదలికలు ఆగిపోయినటువంటి స్థితిలో కలిగినటువంటి దర్శనానికి చిత్వ దర్శనం అని పేరు అంటే చైతన్య స్థితిలో దర్శనం కట్టదు హృదయ స్థానంలో దర్శనం కట్టదు ఆ దర్శనం శరీరం పడిపోయే వరకు పోదు మృత్యు ఆసన్నమైనా కూడా ఆ దర్శనం పోదు మూడవ స్థలలోనూ పోదు ఎంతటి బలమైనటువంటి విషయ పరిస్థితులు ఏర్పడ్డా ఎంత బలమైన కర్మ ప్రభావం ఏర్పడ్డా రెప్పపాటులో తలచినంత మాత్రమున ఆ చిత్వ దర్శన స్థితిలో నిలబడగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది బుద్ధి రూపంలో కలిగినటువంటి దర్శనంలో సామర్థ్యం ఉండదు శక్తి ఉండదు కాబట్టి చిత్వదర్శనం నుంచి चैतन्यक्ति सत्ता अने की मार्प चनी चैतन की सत्ता अगवान्मणुलेमटारे चरक रसम शक्ति पटेल सत्ता अंत उपमान चपे अलागे ममूल नीर शक्ति नीर घनी भवि अब सत्ता मेघन वाणी जलमका बल्कि शक्ति रीति का स्थायी भेद तो स्थिति भेद तो सामर्थ्यम दर्शन ऐरपड़ू उठाई मैं सिद्धि अना ఆ దైవతం యొక్క దర్శనం మూడవ స్థలలో కళ్ళెదురకుండా నిలబడుంటారు మెలకువ కళ నిద్ర అనే భేదం లేకుండా వ్యవహార భేదం లేకుండా విషయ భేదం లేకుండా వృత్తి భేదం లేకుండా ఏ స్థితిలో ఉన్నా సరే ఏ వ్యవహారంలో ఉన్నా సరే కళ్ళెదురకుండా ఆ దైవతను నిలబడుంటారు ఇది రెండవ మెట్టు అజపా స్థాయిని అందుకున్న తర్వాత మాత్రమే ఈ చిత్వ దర్శనం అనేది సాధ్యం ఇది రెండవ స్థాయి ఇక మూడవ మెట్టు ఈ కనబడుతున్నటువంటి రెప్పపాటు వేయనివ్వకుండా కనబడుతున్నటువంటి దైవతం నీకు సూచనలు ఇవ్వడం ప్రారంభిస్తుంది నీ ప్రారంభ కర్మను క్షయం చేసుకునే పద్ధతిగా సూచనలు ఇస్తాను ఆగామి కర్మ ఏర్పడకుండా నువ్వు ఎట్లా జీవించాలో సూచనలు ఇస్తావు సంచిత కర్మ జ్ఞానాగ్నిలో ఎలా దగ్ధమైపోవాలో సూచనలు ఇస్తాం అలా జ్ఞానాదేవత కైవల్యం ఆ కైవల్య స్థితి వచ్చే వరకు కూడా అనుభవ స్థితి నిర్ణయం అయ్యేంత వరకు కూడా స్వరూప జ్ఞాన నిర్ణయం అయ్యేంత వరకు కూడా ఆ దైవతం యొక్క సహాయం ఉంటుంది ఈ సహాయం చాలా ముఖ్యమైనటువంటిది ఇది బుద్ధిగతమైన మనోగతమైన ఊహల లాంటివి కావు భ్రాంతులు కావు మానసిక వ్యాధులు కావు మనోర మనో వ్యాకులతతో చేసేటటువంటి ప్రయత్నాలు అంతకంటే కావు వేదనతో చేసే ప్రయత్నాలు అంతకంటే సంకల్పశుద్ధి సంకల్ప సిద్ధిని సాధింపజేసేటటువంటి స్థితులు ఇది మూడవ మెట్టు అలా కనబడేటటువంటి దైవతం అలా అవబోధగా నీ జీవితాన్ని పరిపూర్ణంగా సర్వస్వ శరణాగతి స్థితికి స్వాధీనపరచుకుని నిర్ణయంగా చెప్పకూడదు అంటే ఉద్ధవ చైతన్య ఉద్ధవ చైతన్యానంద సర్వేశానంద సౌందర్రాజన్ సుందర చైతన్య సుందర చైతన్యానంద ఈ రీతిగా పేర్లు వినపడుతూ ఉంటాయి ఇలా మనకి సన్యాసనామాలు అనేక ఉన్నాయి సరే విజ్ఞానానంద జ్ఞానానంద రంగనాథానంద ఇలా రామకృష్ణ మిషన్ ఆర్డర్లో కానీ వివేకానంద ఇంట్లో రకరకాలైనటువంటి ప్రాచుర్యత మనం భారతీయ సంస్కృతిలో చూస్తూ ఉంటాం అలాగే అచన పరిపూర్ణ రాజయోగ పద్ధతిలో కూడా రకరకాలైన పేర్లు దీక్షానామాలుగా ఆ పీఠ అధికారం ఇచ్చేటప్పుడు బోధాధికారం అంటారు దీన్ని బోధాధికారం ఇవ్వడం వేరు సిద్ధవస్తువైనటువంటి బయలును దర్శించడం వేరు యథార్థంగా ఉండాలి అలా యథార్థంగా దేశకులైన వారికి నామాంతరాలతో ఏం పని వాళ్ళకి తో పని లేదు తో పని లేదు తో పని లేదు పీఠ తో అంతకంటే పని లేదు కానీ అలా ఈ గురుమాలా మంత్ర సిద్ధిని పొందినటువంటి వారు సిద్ధవస్తువైనటువంటి బయలను దర్శించినటువంటి దేశిక స్థితిని పొందినటువంటి వారు ఇలాంటి స్థితులు మానవ జీవితంలో అరుదుగా వస్తాయి ఆ అత్యుత్తమమైనటువంటి అంశాన్ని ఈ కందార్థంలో సూచన చేస్తున్నారు పిల్లలు తాటాకులతో పిల్లలుగా వించి పెండి పెరంతం కొల్లలుగజేయ మనం చిన్నప్పుడు బొమ్మల పెళ్ళి పిల్లల చేత తల్లిదండ్రులు చేయిస్తూ ఉంటారు బొమ్మల కొలు అని బొమ్మల పెళ్ళి అని అంటే వారి యొక్క విజ్ఞాన వికాసం కొరకు బాల్యంలో అంటే ఎనిమిది సంవత్సరాల లోపల పిల్లలకు మాత్రమే పరిమితమైనటువంటి ఆట ఇది బొమ్మల కొలువులో రకరకాలైన జంతువులు రకరకాలైన దేవత దశావతారములు అమ్మవారి స్వరూపాలు ఇలా అనేక రకాలైనటువంటి దేవతలను పరిచయం చేసే పద్ధతి అనేక రకములైనటువంటి అధిష్టాన దేవతలు నవగ్రహాలు ఇత్యాదులు అనేక రకాలైనటువంటి సాంప్రదాయకమైనటువంటి సంస్కృతిని పిల్లలకి నేర్పే పద్ధతిగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి అలా సందర్భోచితంగా ఒక్కొక్క చోట ఉత్తర భారతంలో అయితే చైతన్య మాసంలో వసంత నవరాత్రులలో చైత్రమాసంలో వసంత వసంత నవరాత్రులలో ఆ తర్వాత శరన్నవరాత్రులలో ఆ తర్వాత శ్రీరామనవమి అప్పుడు ఇలా ప్రాంత భేదాన్ని బట్టి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరు ఈ బొమ్మలు కొలువు పెడుతూ ఉంటారు వాటిలో ఒక ఆట ఈ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళని బయట మామూలుగా యథార్థంగా పెళ్ళిళ్ళు జరిగేటటువంటి పెళ్లిళ్ళకి తీసుకెళ్తారు కదా అక్కడ జరిగేటటువంటి సందర్భోచితమైనటువంటి తంతునంతా వాళ్ళు చూస్తారు వాళ్ళకి మంత్రం మంత్రార్థం ఎరుగరు కాబట్టి ఆ రకమైనటువంటి విశేష వికాస ధర్మం ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళకి ఆటగా కనబడేటటువంటి అంశాలు అట్లాగే వాళ్ళింటో తల్లిదండ్రులు వాళ్ళ అమ్మగారు వంట వండి పెట్టడం పిల్లలందరికీ పెట్టడం తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తారో భౌతికంగా మౌలికంగా చూస్తుంటారు కదా ఆ చూసే సామాన్య వ్యవహారాన్ని ఈ బొమ్మల పెళ్లి చేస్తారన్నమాట అలా ఎప్పుడైతే చేస్తారో ఆ ఆట కూడా చేయడానికి మరి సరి అయినటువంటి బొమ్మలు తాటాకులతో చేసేటటువంటి ఈ తాటి ఆకులు ఎందుకు వాడతారండి నేను ప్రశ్న రావచ్చు ఈ తాటి ఆకులు పూర్వం ప్రతి ఇంట్లో ఉండేవి ఎందుకని అంటే తాటి ఆకుల మీదే పుస్తకాలు రాసేవాడు గంటంతో తాళపత్రములు తాళము అంటే తాటి చెట్టు పత్రములు అంటే ఆకు తాళపత్ర గ్రంథాల కొరకు ఈ తాటి ఆకులను భద్రపరుచుకునేవాడు ఆ పుస్తకంలాగా రాయడానికి తయారు చేసుకోబడినటువంటి ఆ తాళపత్రములు బొమ్మలు చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి అవి ఆనాటి కాలంలో అలా వాడేవాళ్ళు కాబట్టి తాటాకుల బొమ్మలు అని ఏర్పాటు సరే ఈ కాలంలో రకరకాలైన పదార్థాలు వచ్చేసినాయి వాళ్ళ తాటాకులు రాసేవాడు లేడు చదివేవాడు లేడు కానీ ఆ పిల్లలు తాటాకులతో పిల్లలు గావించి పెండి పేరు అంటంబులు కొల్లలుగా వాళ్ళు వాళ్ళు కూర్చొని ఆడుకుంటూ ఉంటారు ఓరు తండ్రి అంటారు ఓరు తల్లి అంటారు వారు పిల్లలు అంటారు ఆ పిల్లల్లోనే ఒకడు ఒకడులా అంటాడు ఒకడు అలా అంటాడు మేము మగపెళ్ళి వారు అంటారు మేము ఆడబిళ్లి వారు అంటారు వాళ్ళు ఈ బొమ్మను పట్టుకొస్తారు వీళ్ళు ఈ బొమ్మను పట్టుకొస్తారు ఎదురుకోలు అంటారు కూర్చోబెడతారు వాళ్ళు వీళ్ళకేవో ఇట్లా వివాహక్రతు అంతా కూడా ఏ సంస్కార బలంతో లేకుండా మంత్రార్థన లేకుండా వైదిక ధర్మం లేకుండా తంతుగా పిల్లలు బొమ్మలతో ఆడిస్తారు వాళ్ళకు ఒక అది ఒక ఆట వికాసం కలిగింది విషయ వికాసానికి పునాద ఏర్పడింది కలిసి జీవించటం ఎలాగాని నేర్పేటటువంటి పద్ధతి కుటుంబ జీవనం ఎలాగా ఒకరికొకరు సామరస్యంతో సహకార భావంతో కలిసి ఎట్లా నేర్పే పద్ధతిగా ఈ ఆటని ఒకప్పుడు భారతదేశంలో అందరి ఇళ్లలో అది యార్థంగా విజ్ఞానం కలిగినటువంటి మాతృమూర్తులు ఈ ఆటని సత్యమని తలుస్తారా అనే ఉపమానాన్ని స్వీకరించారు ఇప్పుడు ఇది బొమ్మల పెళ్ళే యథార్థమైన పెళ్ళే అంటే అది బొమ్మల పెళ్ళి కానీ ఆ కాసేపు ఆ పాత్రోచితమైనటువంటి వ్యవహారాన్ని ఆ పిల్లలు చేస్తారు ఆ ఆట అయిపోగానే మళ్ళీ ఎవరు ఎవరు ఎవరి స్థితిలో వాళ్ళు వచ్చేస్తారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి పనులు పాటలు ఎవరి చదువులు వాళ్ళు చదువుకుంటారు ఎవరి పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లలుగానే వ్యవహరిస్తారు కాబట్టి యథార్థ వస్తువుగా వాళ్ళు ఏదైతే అయి అది అదే అయి కానీ తత్కాలవత్ ఆ ఆట ఆడినంతసేపు ఆ పాత్రోచిత ధర్మాన్ని నేర్పుతూ మనం కూడా అంతే కదా యథార్థానికి చైతన్య స్వరూపులమై ఉన్నాం యథార్థానికి సాక్షిస్వరూపులమై ఉన్నాం యథార్థానికి ఆత్మస్వరూపులమై ఉన్నాం యదార్థానికి ఈశ్వరస్వరూపులమై ఉన్నాం యథార్థానికి బ్రహ్మస్వరూపులమై ఉన్నాం యథార్థానికి పరబ్రహ్మమే నేనై ఉన్నాం యథార్థానికి నేను లేనివాడనై ఉన్నాను మరి ఈ స్థితులలో ఉన్నటువంటి వాడు తత్కాలవత్ ఒక భార్యగా ఒక భర్తగా ఒక వృత్తిగా ఒక పోలీసుగా ఒక డాక్టర్గా ఒక యాక్టర్గా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక కుమారుడుగా ఇత్యాదులు ఎన్న రాసుకోండి సంసారంలో ఉన్న బంధుత్వాలు సంబంధాలు రాసుకోండి అవన్నీ తాటాకుల బొమ్మలతో చేయబడినటువంటి బొమ్మల పెళ్లినందున్న వ్యవహారం అందుకని మేలుకొలుపులో కూడా ఏముంటుంది పిల్లలాటల పోలికాయను విన్న కన్నని ఏడ లేక పాయను ఏది పిల్లలాట అయిపోయినాడు ఎప్పుడు అంటే భాగవతంలో ప్రహ్లాదుడు చెబుతాడు ఒక చోవిలి ఒకచో తన లోపలను ఈ రీతిగా బ్రహ్మాండాలని బయటికి తీస్తున్నాడట బ్రహ్మాండాలను లోపలికి పూజుకుంటున్నాడట ఇది ఆయనకు ఆట దీనికి లీలా అని పేరు అనంత విశ్వంలో బ్రహ్మాండములు ఉత్పన్నమయ్యేటటువంటి లక్షణానికి లీలా అని పేరు అంత పెద్ద సంగతి లీలా అయితే అంత పెద్ద సంగతి ఆట అయితే విశ్వం విష్ణుర్షట్ భూత భవ్యభవోద్భవం జహ్నుర్నారాయణో నర అనంతమయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశప ప్రతికాశం హృదయం చాప్య అధోముఖం అధోనిష్ట్యా వితస్ నాభ్యాముపరి తిష్టతి జ్వలమా విశ్వయతనం మహత్ सततक शिलाभिस्थल भत्या कोश सनिभम शिलाभिस्तुभत्य वेलाड़े शिव वाले जड़ वलैना पंचकोशाल षोशम्यभुड़को जड़मेन परमात्मक इंदकनी अटे ब्रह्मा आये दृष्टि बंति आट लो वेली इला जो విశ్వ ప్రాదుర్భావ లయములు ఎందుకంటే విశ్వానికి ఏ రకమైనటువంటి ఉద్వేగాలు లేవు అక్కడ తాపత్రయాలు లేవు ఏ రకమైనటువంటి చలనములు లేవు కాబట్టి ప్రాదుర్భావ లయములే ఉన్నాయి ఉత్పత్తి లయములే ఉన్నాయి అంతే విశ్వానికి బ్రహ్మాండం పిన్నానికి దిగు వచ్చేసేటప్పటికీ అన్ని ఉద్వేగాలు వచ్చేసి ఆ రీతిగా ఇదంతా ఏమిటయ్యా తాటాకొల పెళ్ళయ్యా బాబు తాటాక బొమ్మలతో ఆట ఇది తల్లు కని సత్యమనుచు తల చేతృమూర్తులు ఆదిశక్తి స్వరూపులు జగజ్జరని ఆద్యశక్తి శక్తి ఎందు ఉండి పిల్లలను పెంచమని బోధిస్తోంది ఆ ఆదిశక్తి స్థితి ఎందుండి పిల్లలను పెంచడం అనేటటువంటి బొమ్మలాట చేయడం ద్వారా ఆమె పరాశక్తి అనేటటువంటి స్థితిని అందుకోగలిగేటటువంటి సంస్కృతి వారసత్వం కలిగినటువంటిది ఈ భూ కానీ నేటి మాతృమూర్తులు ఆ రకమైన విజ్ఞానాన్ని వివేకాన్ని జార ఏం చెయ్యాలో తెలియని విషయ మునిగి సంస్కరి పిల్లలను సంస్కరించడం ఎలాగో తెలియనటువంటి అజ్ఞాన దశలో మూఢత్వ దశలో కేవలం యాంత్రికమైనటువంటి జీవనానికి కట్టుబడి ఉద్వేగభరితమైన జీవనానికి కట్టుబడి దివ్యత్వం అనేటటువంటి లక్ష్యాన్ని మరపుకు తీసుకుని వెళ్ళి ఎడబాటు పడుతున్నారు ఇడుములు పడుతున్నారు కష్టాలు పడిపోతున్నారు నిజానికి భారతావనిలో మండోదరి ద్రౌపది సీతా, సావిత్రి అనసూయ ఇలాంటి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పబడ్డాయంటే వాళ్ళందరూ కూడా పతివ్రతలని ఎందుకు ఈ కాలానికి కూడా చెప్పుకుంటున్నారయ్యా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని ఎందుకు చెప్పారంటే వాళ్ళందరికీ కూడా అష్టప్రకృతులు దాటినటువంటి ఆదిశక్తి స్థితిలో ఉండి వాళ్ళు శరీరంలో వ్యవహరించారు అది వాళ్ళ బలం వాళ్ళు చెబితే అష్ట ప్రకృతుల మాట వింటాయి అలాంటి సామర్థ్యం కలిగి ఉండి ఏమీ చేయలేని వాళ్ళ వలె అనవసరం ఈ బొమ్మల ఆటకి నాశక్తి వాడటం ఏమిటి అర్థం ఉందా తలుచుకుంటే వాళ్ళు రెపపాట్లో ఏదైనా చేయగలరు దీనికి ఉదాహరణ రామాయణంలో లేవండి సీత అగ్నిపునీత కదా ఆమె జగన్మాత కదా మరి జానాభెత్తడు రావణాసురుడు ఆవిడ దూపోవడం ఏమిటి వింత కాకపోతే ఆమే సంవత్సర కాలం పాటు రావణాసురుడి చెరలో ఉండడం ఏమిటి ఆమె సంకల్పిస్తే ప్రపంచానికే విలయం వస్తుంది సృష్టికే విలయం వచ్చేస్తుందే అలాంటి ఆవిడ ఎందుకంత తలవంచి ఉండాలి తన శక్తిని ఎందుకు ప్రదర్శించలేదు ప్రదర్శించవచ్చు కదా నేటి స్త్రీవాద సాహిత్యాన్ని పాటించే వాళ్ళందరూ ఈ ప్రశ్నలు సరిగా అర్థం చేసుకోవాలి అయితే ఈ దివ్యత్వానికి సంబంధించినటువంటి విజ్ఞానం పరిజ్ఞానం లేనప్పుడు ఏమనిపిస్తుంది సామాజిక వ్యాఖ్యని స్వీకరిస్తాం అంటే అబలగా స్వీకరిస్తాం అనమాట సబలగా చూడమంట అందుకని దేవీ భాగవతాన్ని వాళ్ళు నచ్చరు అసలు భాగవతం అంటే వాళ్ళకి నచ్చదు అమ్మవారి ఏంటి ఆ యుద్ధం చేయడం ఏంటి రాక్షసులను సంహరించడం ఏంటి ఇదంతా మీరేదో పురాణం చెప్పుకున్నారా అవేం లేవంట కానీ స్త్రీలో ఉన్నటువంటి బలం ఎంతయ్యా అంటే ఆమె ఆదిశక్తి స్థితిలో నిలబడి త్రిమూర్తులని స్వాధీనపరచుకోగలిగేటటువంటి త్రిశక్త్యాత్మకం త్రిమూర్త్యాత్మకమైనటువంటి అష్ట ప్రకృతులను సత్వరజస్తమ గు గుణాలను స్వాధీనం చేసుకోగలిగేటటువంటి జగన్మాత ఆ బలం ఆ అయితే ఆవిడ ఎప్పుడూ కూడా తనలో తాను మదన పడిపోతూ ఉంటుందంట ఏమిడయ్యా అంటే ఆవిడేదో ఈ సంసారాన్ని ఏదో మోసేస్తుంది నిజానికి ఆవిడేం మోయటం లేదు తెలుసు ఇదంతా పిల్లల ఆటలి ఇదంతా బొమ్మల ఆట కాబట్టి ఆవిడ యొక్క దయ లేకుండా మనం ప్రకృతిని దాడలే తెర తొలగించవలసింది ఆవిడే అందుకే ఆవిడ మోక్షద్వారక వాట పాటనకరీ కాబట్టి ఆ మోక్షద్వారాన్ని తెరవాలి అంటే ఆవిడే ఇది భ్రాంతి అని నీకు నిరూపితం అవ్వాలంటే ఆవిడ వలనే ఇదంతా లీల ఏం దీంట్లో ఏం ప్రత్యేకమైన విశేషం ఏం లేదు ఇందులో అభిమానం పొందవలసిన అంశం ఏం లేదు ఇందులో అహం పొందవలసిన అంశం ఏం లేదు అని చెప్పేటటువంటి పద్ధతి చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఉగ్రస్థితులు అమ్మవారికి ఉంటాయి అయ్యవారికే ఉంటాయి అంటే లోక భీకర లీల ఏర్పడుతుంది అనమాట అంటే ప్రళయకాలంలో ఉగ్రతాండవం అంటారు దానికి ఈ ఉగ్రతాండవం చేసేటప్పుడు లయకారుడైనటువంటి రుద్రుడు ఆ విలయానికి సంబంధించినటువంటి కర్త అది ఆది దైవతానికి సంబంధించిన కర్త అటువంటి ఆది దైవతానికి సంబంధించినటువంటి కర్త తన యొక్క దక్షిణామూర్తి స్థితి అనేటటువంటి సదాశివ స్థితి మరుపుకు వెళ్ళిపోతుంది ఆ ఉగ్రతాండవ స్థితిలో తత్కాలవత్ ఆ బ్రహ్మాండాన్ని లయం చేసేంతవరకు పునః ఆయన్ని మేల్కొలపవలసినటువంటి అవసరం వస్తుంది ఆయన ఆయన సదాశివుడు అయ్యా బాబు ఈ ఉగ్రతాండవని చేసి అయిపోయింది టైం అయిపోయింది పని అయిపోయింది విలయం అయిపోయింది ప్రళయం వచ్చేసిందంతా వెనక్కి తీసుకోబడింది ఇంకెందుకు నీకు తిరోధానం అనుగ్రహం తర్వాత రెండు పనులు సృష్టి స్థితి లయం తర్వాత తిరోధానం అనుగ్రహం కాబట్టి తిరోధాన స్థితిలో మహేశ్వరుడు అనుగ్రహించేటప్పుడు సదాశివుడు కాబట్టి ఆయనని ఆ శాంతింపజేసే స్వాధీనపరచుకోవటం కోసమని అమ్మవారు ఉగ్రకాళికగా మారు నీ ఉగ్రం నా ఉగ్రం ఎక్కువ అని ఆవిడ కాళస్వరూపిణి ఆ కాళస్వరూపిణి అయినటువంటి కాళిక ఈ రుద్రుణ్ణి వశపరుచుకుంటాడు ఆ వశపరచుకొని ఆయనని మేలుకొలుపుతుంది ఆ మేలుకొలిపినటువంటి లక్షణం చేత ఆయన మహేశ్వర సదాశివ స్థితులను పొందుతాడు సరే ఇదేదో సగుణ పద్ధతిగా నిర్గుణాన్ని బోధించే ప్రయత్నం అన్నమాట ఇదంతా నిజానికి నిర్గుణ స్థితిలో ఇన్ని భేదములు లేవు ఈ గొడవ లేదు వాస్తవానికి దైవతం నిర్గుణం కానీ ఆ నిర్గుణ స్థితి ఏంటంటే స్వస్వరూప సాక్షాత్కార ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళకి ఈ కథలతో పని లేదు ఎందుకంటే వాళ్ళకి దైవం ప్రత్యక్షం ఆ సామర్థ్యం ప్రత్యక్షం వాళ్ళు లోక కళ్యాణం కొరకై మానవుల యొక్క ఉద్ధరణ కొరకై సాధకులకు ఉత్తమగతులను ఇప్పించడానికై సహాయం కొరకై ఆది దైవతాన్ని వినియోగించగలిగేటటువంటి మహానుభావులు అలాంటి వాళ్ళకి ఈ సగుణం సంబంధమైనటువంటి లక్షణాలతో పాన ఉండదు ఇట్లా ఇదంతా చూస్తే నాకేమనిపిస్తుందంటే ఇవన్నీ వినగా తెలియగా తెలియగా అంతా పిల్లల ఆటల పోలిక వెళ్ళతాను కళ్ళ సంసారము గని మానవులు నా చిన్న నుంచి కూడా మృత్యువు నతి దగ్గరగా చూశాను నాతో పాటు కలిసి పుట్టి పెరిగినటువంటి మా మేనత్త గారు అబ్బాయి నా కళ్ళ చనిపోయాడు అలాగే నాతో పాటు కలిసి చదువుకున్నటువంటి సోడాల వెంకటేశ్వరరావు సోడాల వెంకటేశ్వరరావు గారు అబ్బాయి చనిపోయాడు ఇట్లా మా మేనమావ గారు ఇట్లా రకరకాలు మృత్యువు నతి దగ్గరగా చూశాను కానీ ఏనాడు దుఃఖించలేదు అందరు అడిగేవాళ్ళు అందరూ దుఃఖిస్తున్నారు అందరికీ దుఃఖం వస్తుంది ప్రపంచంలో ఎవడైనా దుఃఖిస్తే పిల్లలకి సహజంగా ఎవరికైనా దుఃఖం వస్తుంది నీకేమిటరా దుఃఖం రాదేమిటి రా నాకు రావడం లేదనేవాడు అలాగే నేను స్వయంగా మృత్యువు దగ్గరకు మూడు సార్లు వెళ్ళొచ్చాను అప్పుడు ఏం దుఃఖం కలగలేదు ఓహో అలాగా అలాగే నాకేం పెద్ద సంతోషం అని అంటే అంశాలేం నాకేం జీవితంలో పెద్దగా ఓ విశేషమైన సంతోషం విషయానందానికి సంబంధించిన సంతోషాలు ఏం లేవు కాబట్టి అంత అవి ఆటలు కదా అనిపిస్తూ ఉంటుంది నాకెప్పుడు కూడా తత్కాలవత్ ఏముంది ఆ కాసేపు ఆ రెండు నిమిషాలు ఆ మూడు నిమిషాలు అంతకుమించి అక్కడేం ఏముంది అక్కడ అడుచు త్రక్కనే కాలు కడుగనేలా చిన్నప్పుడు చెప్పే ఈ ఎరుకనే మాలిన్యాన్ని ఆ ఏనుగు వలె శుభ్రంగా స్నానం చేసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అంతా మట్టి పోసుకు ఎందుకయ్యా పోసుకుంటుందంటే దాని గజ చర్మం చాలా దళసరిగా చాలా విశాలమైన శరీరం కదా దానికి ఆ దానికి ఆ సూర్య తాపం వలన అది తొందరగా డిహైడ్రేట్ అయిపోతుంది అంటే దాని శరీరంలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది ఆగు రవ్వకుండా ఉండాలంటే దానికి తెలివితేట బయట శుభ్రంగా స్నానం చేసి చెరువులోనో నదిలోనో లేకపోతే సముద్రంలోనో ఏది నీటి వనరు ఎందులో అందుబాటులో ఉంటే అక్కడ స్నానం చేస్తుంది చేసి బయటకు వచ్చి శుభ్రంగా మట్టి పోసుకుంటాం ఆ తడే ఆరక ముందే మట్టి పోసేసుకుంటాం అప్పుడు ఆ బురదంతా ఒంటికి పట్టేస్తుంది పట్టేసి మళ్ళీ మర్నాడు స్నానం చేసి దాకా దానికి ఆ ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది మనం కూడా అంతే ఈ సంసారం అనే పంకిలం అన్నారు అందుకని దీని బురదతో సమానంగా చెప్పారనమాట ఈ పంకిలములో నుంచే పద్మం ఉదయిస్తుంది ఎక్కడ బురద ఉందో అక్కడే పద్మం ఉదయించే అవకాశం ఎందుకని అంటే సూర్యభగవాను యొక్క ప్రభావం చేత వికసించేటటువంటిది పద్మం సూర్యభగవాను యొక్క ప్రభావం చేత వికసించేది ప్రాణం కాబట్టి మనలో అనేక రకాల పద్మ వికాసం ఉంది షడాధారములు పద్మములే మూలాధార సాధిష్టాన మణిపూరక అనాహత స్వాధిష్టాన అనాహత విశుద్ధ ఆజ్ఞేయ సహస్రార బ్రహ్మరంధ్రస్థానం ఇవన్నీ పద్మములే చిట్ట చివరికి వికసించేది బ్రహ్మరంధ్రస్థానంలో ఉన్న అష్టదళ అది ఉన్మని మనోన్మని అవస్థలకు సంబంధించినటువంటి విషయం ఈ ఉన్మని మనోన్మని అవస్థల సంగతి తెలియాలి యోగ తారావళి అనుభూతమై ఉండాలి ఇరవై శ్లోకాలు చెప్పారు శంకర భగవద్ ఆ ఇరవై ఏడు శ్లోకాలు ఎవరికైతే స్వానుభవంలో ఉన్నాయో వాళ్ళు ఉన్మని మనోన్మని అవస్థలని పొందినటువంటి వాళ్ళు దేశికులందరూ కూడా ఈ ఉన్మని మనోన్మని అవస్థలు తెలిసిన వాళ్ళు ఈ ఉన్మని మనోన్మని అవస్థలని స్వానుభవంలో తెలియకుండా లేనెరుక సాధ్యం కాదు బయలుదర్శనం సాధ్యం కాదు కాబట్టి పరిపూర్ణం అనేటటువంటిది తెలియాలి అంటే ఈ క్రమం అంతా స్వానుభూతమై ఉండాలి శస్త్ర పరిజ్ఞానం కాదు ఇది టాటాకు బొమ్మల పెళ్ళి కాదు బంతుల ఆట కాదు ఇది కాబట్టి ఇవన్నీ సత్యమేనా అంటే ఆ స్థితి నుంచి చూసేటప్పటికీ ఏముందండి ఏమి లేదు కదా మాయగదా కళ్ళ సంసారము కనీ మానవులు సంతసిల్లగా మరొక వింతైన విషయం చూసానే నేను నా జీవితంలో చాలా చోట్ల దగ్గర బంధువులు ఎవరైనా కాలుని చేత చిక్కినప్పుడు తెలుపుతారు కదా అప్పటి వరకు మా నాన్నే అని పట్టుకుని వలవల ఏడుస్తూ ఉంటారు ఆ చివరికి కడగొట్టు శ్వాస వదిలేంతవరకు ఆ కడగట్టు శ్వాస వెళ్ళిపోయిందనగానే దాన్ని చూసి భయపడిపోతాడు భార్య బిభ్యతి తస్మిన్ కాయే అంటుంది భజగోవింద్ అంతకు ముందు వరకు ఆ ఆ శరీరాన్ని పట్టుకునే పట్టుకుని ఉంటుందట ఎప్పుడైతే ఆ శరీరంలో ప్రాణం లేదని తెలిసిందో కట్టె తెలిసిందో అది ఏం చేయదని కూడా తెలుసుదవు ఆ కట్టె స్వయంగా కదలలేదని కూడా తెలుసు కానీ దాన్ని చూసి తీవ్రమైన భయాన్ని పొంది ఏముందిందులో కట్టేలో కట్టెగా కాలిపోయేటటువంటి మరొక కట్టె అంతకుమించి ఏముంది ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఆ కట్టే కాసేపు కదులుతుంది కాసేపు ఆడుతోంది కాసేపు తాటి ఆకుల బొమ్మల పేటిక దానికి ఇంతుడి ఈ తీవ్ర వైరాగ్య నిష్టని ఈ తీవ్ర ముక్షవాన్ని నిత్యముక్త స్థితిని జీవన్ముక్తుడు ఎటువంటి వాడయ్యా అంటే తన శవాన్ని తహానే మోసుకు తిరుగుతున్నాడు అయిన సదాశివుడు దీనికి పురాణాంతర్గతంగా ఒక ఉపమానం సతీ యొక్క శరీరాన్ని తీసుకుని మహేశ్వరుడు ముల్లోకాలు తిరిగేస్తూ ఉంటాడు ఉగ్రరూపంతో అప్పుడు విష్ణుమూర్తి ఆ సతి యొక్క శరీరాన్ని నూట ఎనిమిది భాగాలుగా ఖండించాడు ఆ నూట ఎనిమిది కూడా భారతావనిలో పడ్డాయి వాటికి శక్తి క్షేత్రములని పేరు అందులో పద్దెనిమిది శక్తి క్షేత్రాలు చాలా విశేషమైన శక్తి క్షేత్రాలు లంకాయాం శంకరీ దేవితో అలా పద్దెనిమిది క్షేత్రాలన్నాయి నాకు చిన్నప్పుడు ఈ కథ దేవీ భాగవతంలో అంతర్గతంగా వస్తుంది ఇది నా చిన్నప్పుడు మా తాతగారు చెప్పారు చెప్తే నాకు అప్పుడు అది చాలా వినోదం అనిపించింది పార్వతి యొక్క దేహాన్ని తీసుకుని ఉగ్రరూపాన్ని దాల్చడం ఏమిటి అంటే ఆయనకు కూడా మనలాగా ఉద్వేగాలు ఉన్నాయా ఆయనకి కూడా భార్య పోయిందనే దుఃఖం ఏర్పడిందా ఈ భార్యాభర్త కూడా ఆయనకు కూడా ఉందా శివుడికి కూడా ఉందా ఇదంతా మనం తెలుసుకోవడానికి కల్పించి చెప్పారా సగుణం నుంచి నిర్గుణానికి ఎదగడం బోధిస్తున్నారు అందులో అనేటటువంటి ప్రశ్నలు బాల్యంలోనే ఉండేవి కాబట్టి ఇదంతా అంత సులభంగా యథాతథంగా నమ్మేది కాదు ఇది ఇందులో ఏదో సంజ్ఞారూపకమైన బోధన ఉంది ఇట్లా అష్టాదశ పురాణాలున్నాయి పద్దెనిమిది పురాణాలు రాశాడు వ్యాసభగవానుడు ఎవరికైతే ప్రస్థానత్రయాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి లేదు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీతని అర్థం చేసుకోగలిగే శక్తి దర్శన శక్తి లేని వాళ్ళ కొరకై ఈ అష్టాదశ పురాణాలు రాయబడ్డాయి ఇవి పౌరాణిక కథా మార్గంలో చెప్పబడతాయి వాటికంటే కొద్దిగా సమాజానికి దగ్గరగా చెప్పబడ్డవి ఇతిహాసాలు అయితే కాలక్రమానుగతంలో లక్షల సంవత్సరాలలో వీటిలో అనేక రకాల మార్పులు రావడం భ్రాంతిగతమైన సంగతులు ఎక్కువ చోటు చేసుకోవడం వేదాంత విద్యకు సంబంధించినటువంటివి మరుగైపోవడం ముఖ్యంగా జనసామాన్యంగా వీటిని చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రధాన కథక ప్రాధాన్యత ఇచ్చి లక్ష్యాన్ని పక్కకు తప్పించేటటువంటి పరిస్థితులు ఏర్పడటం ఇలాంటివి మన సంస్కృతిలో వచ్చినటువంటి చీకటి యుగాలు ఎప్పటికైనా మానవులు జీవన సత్యాన్ని తెలుసుకోవాల్సిందే అందుకనే జననము మరణము చేత ఏర్పడుతున్నటువంటి ఏ సంసారం వివాహం చేత సంసారం ఏర్పడుతుందని వేదాంతం చెప్పదు శరీరాన్ని ధరించడం మొదలెట్టినప్పటి నుంచే నీకు సంసారం వచ్చేసింది మనసు అనే సంసారం వచ్చేసింది తల్లి గర్భంలోనే వచ్చేసింది మనసు సంసారం చెట్టు చివరి శ్వాస వరకు ఆ మనసు పనిచేస్తుంది ప్రారంధకర్మ దగ్ధం అయిపోవడానికి అది చాలా ఉపయుక్తం ఆ మనసు అనే ద్వారానే ప్రారంధకర్మ లేకుండా పోతుంది అవశ్యం అనుభోక్తవ్యం ఆ అనుభోక్తవలే ఉండాలి భోక్తవలే ఉండకూడదు అనుభోక్తగా ఉండాలి సాక్షిగా కర్మకు సాక్షిగా ఉండాలి జరుగుతున్న దానికి సాక్షిగా ఉండాలి చికాకు చెందకూడదు ఉద్వేగాన్ని పొందకూడదు శాంత స్థితిని విడవకూడదు ఇప్పుడు ఏ మిన్ను విరిగి మీద పడింది అని ప్రశ్నించుకోమన్నారు పెద్దలు మనమాట ఏ అంశం వచ్చినా సరే మిను విరిగి మీద పడ్డాడు ఉంటాడు ఓ ఫోన్ వస్తే చాలు మిను మీద వచ్చినట్టు పడ్డాడు పరిగెడతాడు ఓ టెలిగ్రామ్ వస్తే నాకు చిన్నప్పుడు మా అమ్మగారిని చూసేదాన్ని టెలిగ్రామ్ వచ్చిందంటే చాలు ఇవిడ పొరుగో పొరుగు అంటే ఆవిడ ఉద్దేశంలో ఉండేవాడు మృత్యు భయం చాలా బలంగా ఉండేది అందువల్ల టెలిగ్రామ్ వస్తే అది ఎవరితో మరణ వార్త అని కన్ఫర్మ్డ్ అనమాట ఎందుకంటే జీవితంలో ఏడెనిమిది సార్లు పది సార్లు చూసేటప్పటికి టెలిగ్రామ్ అనేవాడు పైగా గట్టిగా వాడు అనంగానే ఏదో అయిపోయింది ఇప్పుడు అసలు ఆ టెలిగ్రామ్లో గోలేదు ఆవిడ పాపం చాలా భయపడిపోయింది దరిదాపు రెండు మూడు రోజుల పాటు కోలుకునేది కాదు ఎక్కడికైనా ఒకవేళ మృత్యుస్థానానికి వెళ్ళి వచ్చినా కూడా ఓ వారం పెద్ద రోజులు కదా అంతా మృత్యు భయం ఉండేది అట్లా మా అమ్మగారిని చాలా దగ్గరగా చూసాను ఇట్లా ఇదంతా నాకు చూస్తే ఏమనిపిస్తుందంటే పిల్లల ఆటల పోలిక ఏదో పుడుతున్నాడు ఏదో ఆడుతున్నాడు దాంట్లో మళ్ళా రకరకాలైన విన్యాసాలు సంస్కారాలు స్వభావాలు తమోగుణం రజోగుణం సత్వగుణం ఇదంతా కలగాపలగంగా మిశ్రితమైపోయి అందుకని బురద అన్నారనమాట ఇదంతా మి కలిసిపోయేటప్పటికీ ఇది బురదలాగా తయారైపోయింది గట్టిగా అంటుకుపోయే బురదలాగా తయారైపోయింది అందుకని పంకిలమని పేరు కల్లా సంసారము గనీ క్షణం చూసినా నేను సంసారిన అంటే నాకెప్పుడు నమబుద్ధి కలి ఎక్కడుంది సంసారం నాకెక్కడా తోచట్లేదు ఇల్లు అంటావా ఇల్లు ఎంతమంది కట్టలేదు ఈ భూమండలం మీద ఎన్ని కోట్ల ఇల్లు లేవు నీవు ఒకటివే కట్టేవా అగ్గిపెట్టే అంత ఇల్లు లేదు పది ఏముంది దాంట్లో అంతకు ఏమీ లేదు నువ్వు పోతే క్షణం కూడా నిన్న అక్కడ వచ్చారు దాన్ని ఏదో రకరకాలుగా తీర్చిదిద్దా అదంతా ఎందుకు పెట్టారా అంటే గుడి కాదు బడి దేవాలయానికి వెళ్ళి దివ్యత్వానికి సంబంధించినటువంటి పాఠను నేర్చుకోవాలి విజ్ఞానాన్ని నేర్చుకోవాలి నేర్చుకుని వచ్చి నీ ఇంటిని దేవాలయంగా తీర్చిదిద్దుకునేటటువంటి బాధ్యతను స్వీకరించాలి తద్వారా సర్వత్రా ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఈశ్వరత్వాన్ని ఆత్మ లక్షణాన్ని స్వ స్వరూపజ్ఞానాన్ని స్వప్రకాశాన్ని గుర్తిరగలిగేటటువంటి స్థితికి నువ్వు ఆ ఎదుగుదల కోసమే నీదంతా పెట్టాను తరువాత దేహమే దేవాలయంగా తెలుసుకోవాలి దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవసనా జీవో నాపరే వు సచ్చాస్త్రం ఇది వేదాంత డిండిమ శాస్త్ర సారమంతా ఒక్క వాక్యంలో చెప్పండి అని శంకర భగవత్పాదులను అడిగితే బ్రహ్మ సత్యం జగన్మిద్యా జీవో నా పర ఇదే సమ్ వేదాంత డిమ అని ఈశ్వరుడు ఆ డమరుకాన్ని వాయిస్తూ నిర్ణయం నిర్ణయం నిర్ణయం అని ధ్రువం ధ్రువం ధ్రువం అని సవధాన సవధాన సవధాన మనకి ముఖ్యమైన సందర్భాలలో మంగళాష్టకాలను చదువుతారు ఆయా మంగళాష్టాల మంగళాష్టకాలలో సావధానా సులగ్నే సావధానా అని ఒక వరుస క్రమం ఉంటుందన్నమాట ఆ సావధానాక్రమంలో చెప్తారన్నమాట ఈ సావధాన తర్వాత ధ్రువం ధ్రువం గురించి చెప్తారన్నమాట అది ఆశీర్వచనం వేద పండితులు ఎవరైనా ఆశీర్వదించాలి అంటే ఆ శాంతి మంత్రాలతో ఈ మంగళాష్టకాలతో ఆ ధ్రువ మంత్రాలతో आशीर्वदिस्ता अभी तोमी बोध संज्ञारूपक बोधन विषदंग एरगमनी बोधन वीटन द्वारा कर्म मार्ग नं भक्ति मार्गा भक्ति मार्ग ना ज्ञा मार्के मार्ग नं कैवल्य स्थित की कवलत्वा पे कैवल्य मार्केीत लक्ष्य निरंतरा ఒక్క క్షణం ఎడబాటు లేకుండా భగవాన్ రమణులు అంటారు ఎవరైనా సరే అవిచ్ఛిన్న తైలధారవలే అంటారా ఉపమానం చెప్తారా ఒక గ్లాసు గిన్నో సేసానో ఎత్తి నూనె పోస్తూ ఉన్నామట రోజు తప్పనిసరిగా మానవులందరూ చేయవలసినటువంటి ఒక సేవ ఉన్నదట ఈశ్వరుడికి దీపం ఎవరు వెలిగించినా సరే ప్రతి ఒక్కరూ దాంట్లో కనుక తైలం తగ్గిపోయేటట్లయితే తప్పనిసరిగా తైలం పోసే పని చేయాలంట అది కూడా ఉపయుక్తమైన ఏమిటి ఉపయుక్తం అంటే ఆ తైలధార వలె నీ భావస్రవంతిని భావన బలాద్భక్తి వృత్తమా ఆ ఎడ తెగకుండా పడేటటువంటి తైలధార వలె నీలో జ్ఞానశక్తిని నీలో భక్తి అనేటటువంటి శరణాగతిని నిష్కామకరమని నిలబెట్టుకోమనేటటువంటి ధర్మం సూత్రవంతంలో మానవులందరూ తప్పక ఆచరించవలసినటువంటి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం పేరు అఖండ దీపం అఖండ దీప వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి ఈ జన్మలోనే ముక్తి సాధ్యమని పెద్దలు ఎందరో చెప్పారు అంటే చాలామంది తత్కాలవత దీపాలను చేస్తారనమాట సంధ్యాదీపన్న వస్తుంది ఆ కాసేపు ఉండేదాలు ఆవిడ పూజ అయ్యేంత దీపం ఉండే చాలు అంటే ఆవిడ పూజకు ఆ దీపం సాక్షి అనమాట అంటే నాటక దీప ప్రకరణాన్ని ఉద్దేశించి చెప్పారనమాట ఇదంతా కూడా ఈ జగత్ నాటకం ఈ సృష్టి స్థితి లయాలనే నాటకం ఈ జనన మరణాలనే నాటకం ఈ పాత్రోచితములనే నాటకం ఎవరు ఎవరికి తండ్రి ఎవరు ఎవరికి కొడు ఎవరు ఎవరికి తల్లి జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం వాళ్ళు సంకల్పించనిదే ఈ మానవులు ఎంత ఆలోచిస్తే బుర్ర బద్దలు కొట్టుకుంటే మాత్రం పెనవుతుందా సాధ్యం కాదు కదా పైగా మానవుడు ఏమి తెలుసుకోవాలట అంటే తద్ధామ పరమమ్మమ్మ అంటుంది భగవద్గీత ఎక్కడ సూర్య చంద్రాగ్ని ప్రకాశములు లేవో ఏ సూర్యచంద్రాగ్నులైతే నన్ను నేనున్న లోకాన్ని ప్రకాశింపజేయదలవు నా యొక్క ఉనికి చేతనే అది ప్రకాశితమవుతుందో అలాంటిది నా ధామము నా లోకము నా ఉనికి తద్ధామ పరమమ్మమ్మ ఆ తత్క అవతల ఉన్నటువంటిది ధామము అలాంటి పరమైనటువంటి స్థితిని తెలుసుకో క్షరపురుషుడి నుంచి అక్షరపురుషుడుగా అక్షరపురుషుడి నుంచి పురుషోత్తముడుగా ఎదగమని భగవద్గీత యొక్క ఉపదేశం అలాంటిదంతా కూడా ఒక్క మాటలో కొట్టేశారు సంసారమన్న పేరు ఈ క్షరపురుషుడికి ఉంది ఆ అక్షరపురుషుడికి ఉంది ఆ పురుషోత్తముడికి కూడా కాబట్టి కల్లా సంసారము గని మానవులు సంతసిల్లగా ఈ రకరకములైనటువంటి క్షరపురుష తాదాత్మ్యత అక్షర పురుష తాదాత్మ్యత పురుషోత్తమ తాదాత్మ్యతలతో గురుమంత్ర సిద్ధులైనటువంటి దేశికుల కడకు మంత్రత్రయ దీక్షాసిద్ధులకు సిద్ధవస్తు అయినటువంటి బయలను దర్శించినటువంటి దేశికుల కడకు వచ్చి పిండాండ పరిధిలోను బ్రహ్మాండ పరిధిలోనూ పాత్రోచిత పరిధిలోనో ఏమండి మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు మా అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు మా మనవాడికి ఆరోగ్యం బాగలేదు మా అల్లుడికి ఉద్యోగం రాలేదు మా అమ్మాయికి బిల్డ్ మా ఆయన అనుమానిస్తున్నాడు మా ఆయనకి నాకు గొడవలు అవుతున్నాయి మా అమ్మగారు నన్ను చూడడం లేదు మా తండ్రి నన్ను చూడడం లేదు ఇత్యాదులు వృత్తి సహిత స్థితిలో విషయ సహిత స్థితిలో ఈ గురుమంత్ర సిద్ధులని దేశికులైన వారిని ఆశ్రయిస్తే వారు క్షరపురుషస్థితి నుంచి పురుషోత్తమ స్థితి వరకు చెప్పే సూచన ఒకటే కల్లా సంసారము కని మానవులు సంతసిల్లగా ఇదంతా ఈ సంతసించడం అనేటటువంటి లక్షణం ఉందే ఆనంద లక్షణం ఆ ఆనంద లక్షణమేనయ్యా జీవుడు అండి అది విషయానందమైన స్వాత్మానందమైన కడకు బ్రహ్మానందమైన ఏ ఆనంద లక్షణమైన చిట్ట చివరకు నిరతిశయానందమైన ఇవన్నీ కూడా కళ్ళ సంసారము గురుమంత్ర సిద్ధులు నిజమనీ తలచేరామదీనీ వాళ్ళకి సత్యం తెలిసినటువంటి వాళ్ళు తత్కాలవత్తే ఉండేవి అందుకని అవతార మెహర్ బాబా ఏమన్నారంటే మూడు మాటల్లో చెప్పేసరి సంసారం గొడవకన్నిటికీ ఆయన దగ్గర ఒకటే ఆన్సర్ ఆయన అసలు అడిగే పని లేదు వారి మెహరాబాద్ మెహర్ స్థాన్ వెళ్ళేటైతే అక్కడ బయట వెళ్ళంగానే అందరికీ కనబడేట్టు రాసి సత్య సాయిబాబా వారు షిరిడి సాయిబాబా వారు ఇలా సద్గురువులు అవతారులు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు భగవాన్ రమణులు అరవింద మహర్షి గజాన మహారాజు దత్తాత్రేయులు ఇలా పారంపర్యాలు చాలా ఉన్నాయి అలాగే క్రియాయోగ సాంప్రదాయం ఇలా ఏ సాంప్రదాయం వారైనా మొట్టమొదట ఏమడుగుతారంటే బయట ఏం రాసి ఉంటుందంటే జనన మరణాల మధ్యలో ఏవైనా అంశాలు మీరు అడగదలుచుకుంటే అవి మీరు అడగనవసరం లేదు అనే సూచన వచ్చేటట్లుగా ఒక వాక్యం రాసినప్పుడు ఏమిటంటే డోంట్ వరీ బీ హ్యాపీ ఆల్ ఈస్ వెల్ డోంట్ వరీ బీ హ్యాపీ ఆల్ ఈజ్ వెల్ ఈ దృష్టితో చూడటాన్ని నేర్చుకోవాలంట అది బాగలేదు ఇది బాగలేదు అనుకుంట అది బాగలేదు ఇది బాగలేదంటే దుర్యోధనుడు అయిపోతావు వాడు బాగలేడు వీడు బాగలేడంటే దుర్యోధనుడు అభిమాన ఇతుడు అయిపోతావు దురభిమానాన్ని పొందుతావు ధర్మరాజుకు అందరూ మంచివారుగానే కనపడ్డారు దుర్యోధనుడికి మంచివాడే కనపడలేదు భారతంలో రెండు ముఖ్యమైన పాత్రలు మన జీవితాన్ని చూసుకోవాలన్నమాట మనకు కనబడుతున్న ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆత్మ యొక్క లక్షణాన్ని ప్రకాశ లక్షణాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో వారి యొక్క మిగిలిన లక్షణాలు ఉన్నాయే అదంతా కళ్ళ సంసారానికి సంబంధించి అదంతా తాటి ఆకుల బొమ్మల పెళ్లికి సంబంధించి అది నాకేం పని దానికి వైదిక మంత్రాలతో పని కదా వేదంతో పని కదా కాబట్టి ఈ ఆటకు సంబంధించిన కూడా ఒకే ఒక వాక్యంతో తెలిపోయింది డోంట్ వరీ బీ హ్యాపీ ఆల్ ఈజ్ వెల్ నా జీవిత సందర్భాలలో చాలా చాలా సందర్భాలు వచ్చినాయి ఏనాడు నేను వరిగలేదు ఎందుకు వరిగాలేదంటే నాకు ఇరవై ఆరేళ్ల వయసు అప్పుడు ఈ వాక్యం కనబడింది చల్లపల్లి మెహర్ సెంటర్లో డోంట్ వరీ బీ హ్యాపీ ఆల్ ఈజ్ వెల్ అంతే ఈ జీవితానికి జనన మరణాల మధ్యలో ఈ వాక్యాన్ని ఒప్పేసుకున్నాను అవతారుడి సమక్షంలో శరణాగతి చండి. ఇంకా అంతే ఏమిటి ఇందులో అయ్యేది అయ్యేది ఏమీ లేదు అందుకని పూర్వం పెద్దలు కొద్దిగా కటుగా చెప్పినా ఏమిటి అయ్యేది ఎత్తి కొదేస్తే మూడు అనేవారు నా చిన్నప్పుడు మాట వినేవారు ఈ ఎత్తి కొదేయటం మూడు ఏమిటని నాకు సందేహం వచ్చింది ఆ మూడేమిటంటే ఇది ఆ మూడు ఏమిటంటే ఆల్ ఈజ్ వెల్ బి హ్యాపీ ధోన్స్ వరే ఏమీ చింతించకు ఏమీ వద్దు ఇదే భగవాన్ రములు మూడు ముక్కల్లో చెప్పారు ఏమీ వద్దు ఓరక అవసరం లేదు జననందించి మరణం వరకు ఏమి వద్దయ్యా బాబాను ఓరక అవసరం లేదని చెప్పు మృత్యుకాలంలో కూడా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి చాలా దివ్యమైనటువంటి సులభమైనటువంటి మార్గాలను పెద్దలు కారణం ఏమిటంటే వాళ్ళందరూ దేశికులు అంటే దేశ కాలముల యొక్క లక్షణాన్ని ఎరిగి అధిగమించినటువంటి వారు అవతల ఉన్నటువంటి వారు వాళ్ళకి నేను లేదు వాళ్ళకి తాను లేదు నేను మేనుల గొడవ వాళ్ళకి వాళ్ళకి సంసారం గొడవ లేదు వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఇదంతా గాలి బుడగ వంటిది అని ఎల్ల కాలము శరీరంలో ఉన్నంతసేపు అలా ఉన్నారు అంతేగాని ఏమి చెలించలేదు కాబట్టి అటువంటి గురుమంత్ర సిద్ధులను నువ్వు గమనించినట్లయితే వాళ్ళు ఈ జనన మరణాల మధ్యలో ఆ సృష్టి స్థితి లయాల మధ్యలో విశ్వ ప్రాదుర్భావ లయాల మధ్యలో అంటే క్షరపురుషస్థితిలో అక్షరపురుష స్థితిలో పురుషోత్తమ స్థితిలో జరుగుతున్నటువంటిదంతా కదులుతున్నదంతా కూడా పిల్లలాటల పోలిక తాటి ఆకుల పెండ్లి పేరంటాం నిజమని తలచేరామినీ నీ నీ విట్లు తలచరా మదిని ఇది చాలా ముఖ్యమైన సూచన ఈ ప్రపంచంలో ప్రతివాడు ఎదుటివాడిని ఏమని అంటాడు కానీ వాడిని వాడు మాత్రం ఏమనుకోడండి వాడు చెప్పేదంతా బ్రహ్మనిష్ట బ్రహ్మజ్ఞానం సత్యం ఎదురువాడు చెప్పేది అంతా వాడిని మోసం చేయడానికే వాడు కుట్టాడు అన్నట్టుగా చూస్తాడు ఆఖరికి తోటకూర కట్టమే వాడి దగ్గర నుంచి ఏకంగా బ్రహ్మజ్ఞానం బోధించే వాటి మీద కూడా అనుమానమే వాడు అడు చూస్తే అనుమానం ఎడు చూస్తే అనుమానం చుట్టుగా చూసిన అనుమానమే కాబట్టి ఈ అనుమానం అనే భూతంతో పుట్టినటువంటి వాళ్ళకి ఈ జన్మలో ముక్తి లేదు అని పెద్దలు చెప్పారు అనుమానం పెనుభూతం ఆ జన్మలో వాడు తప్ప ఎప్పటికీ ఆత్మజ్ఞానాన్ని పొందలేదు ఎవరినైతే ఎవరికైతే ఈ దుర్లక్షణం ఉంటుందో దుస్వభావం ఇది దుస్సంగం చాలా ప్రయత్నం చేయాలి నానా కష్టాలు పడాలి నన్ను అడిగితే ఆ అనుమానం అనే లక్షణం ఎవరైతే పోగొట్టుకోవాల్సిన అవసరం ఉన్నవాళ్ళు ఉంటారు స్వభావయుతంగా ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు బుర్ర బదలు కొట్టుకోవాల్సిన పరిస్థితులు జీవితంలో తప్పక వచ్చి తెరతాయి అయినా సరే వాడికి బుర్ర లేదు బుర్ర రాదు వివేకం రాదు వాడు ఆ జన్మగా ఆ ఉపాధిని మార్చవలసిందే అంతటి కఠినమైనటువంటి పరిస్థితులు కర్మ ప్రభావం ఏర్పడతాయి అందుకని అలా ఉండద్దు తన వైపు చూసుకోమంటున్నారు ప్రతిసారి కూడా వేదాంతం ఎప్పుడు కూడా ఏం చెబుతుందంటే నిన్ను నువ్వు చూసుకోవడం నేర్చుకోవయా విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్యోద్భూతం యథానిద్రయా నిద్రలోంచి లేచావు చూడగానే జగత్తు కనపడు ఓ ఇది నాకు అర్థం అర్థం వలే చూడవ్యా జగత్తుని నీ ప్రతిబింబం కనపడుతుంది అంతకుమించి ఏముంది దాంట్లో రెండో వాడు ఆవిడ తల్లి లేదు తండ్రి లేడు కొడుకు లేడు బంధువులు లేరు భార్య పుత్ర మిత్ర కళత్రభత్ ఈ అవన్నీ ప్రతిబింబాలు ప్రతిబింబాలకి స్వయం శక్తి ఎక్కడ ఉంది కాబట్టి జీవితం కూడా జనన మరణాలనే ఆటంతా అంతా కూడా నిను నీవు ఇట్లు తల చరామలి అందుకని ఏమని బాగున్నారా అని అడుగుతాం మేము ఎవరినైనా సరే ఏమండి బాగున్నారా అంటే అక్షరపురుషస్థితిలో బాగున్నావా అక్షర పురుష స్థితిలో బాగున్నావా పురుషోత్తమ స్థితిలో బాగున్నావా ఎక్కడ దృఢీకరించబడ్డావో ఏ నిర్ణయాన్ని పొందేవు అని అడగటం అంతేగాని ఆరోగ్యం బాగుందా పిల్లలు బాగున్నారా లేకపోతే ఆస్తులు బాగున్నాయా వ్యాపారం బాగుందా ఉద్యోగాలు బాగున్నాయా అని అడగటం కాదనమాట కానీ సాధారణంగా ఎవరు ఈ సాధన దృష్ట్యా సమాధానం చెప్పరు ఎందుకంటే వాళ్ళకి ఇంకా కళ్ళ సంసారం తెలియలేదు కదా వాళ్ళకింకా సంసారంలో సంతసించేటటువంటి సంతోషాన్ని పొందేటటువంటి గుణతాదాత్మ్యతా బలంతో జీవించేటటువంటి జీవభావంతో జీవించేటటువంటి శరీరమే నేనుగా జీవించేటటువంటి క్లైబ్యం దీనికి క్లైబ్యం అని పేరు అందుకనే భగవానుడు భగవద్గీతలో క్లైవ్యం ఆస్మకమ పార్థ అంటాడు ఈ బలహీనత పోగొట్టుకోవా నువ్వు ఎక్కువ భేదం లేదు నువ్వు నేను ఒకటే నీవు పరమాత్మవు నీవు పరబ్రహ్మవు అందుకని మెహర్ బాబా కూడా ప్రార్థనలో అంటాడు ఓ పరబ్రహ్మ పరమాత్మ అని ప్రార్థించమంటాడు ఈ జ్ అనప్పుడు ఏకైక పూజ్యుడవు చాలామంది మెహర్ సాంప్రదాయంలో కూడా బాబాగారి సాంప్రదాయంలో బాబావారి సాంప్రదాయంలో ఎక్కడో వేరే ఉన్నారనేటటువంటి ద్వైధీభావంలో ద్వంద్వ ప్రవృత్తితోనే చూస్తారు పాపం వారు ఎన్నోసార్లు చెప్పారు మీకు నాకు మధ్య ఏ తరలు లేవు శుద్ధ చైతన్యస్వరూపులు నా ఎందు నా కొంగును గట్టిగా పట్టుకోండి నాలో ఐక్యం అయిపోండి నేనే మీకు ఆధారం నేనే మీకు మూలం మీ చివరి గమ్యం కూడా నేనే అని కూడా చెప్పారు అట్లా మహానుభావులు అందరూ కూడా తమను తాము తెలుసుకోవడం తనను తాను పోగొట్టుకోవడం అనే రెండు ప్రధానమైనటువంటి పనులను మానవుడు చేయాలి అందువల్ల మీరు తగుపాటి గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలయ్యా అనేది ఈ సూచన నింది గురుమంత్ర సిద్ధులు నిజమనీ తల చేరా నీ విట్లో సరామదిని హరి హరిదం ఓం ఓ నమోద్యే om asya tur namada kur nameva sishya teyo ah sahano avatu sahano runatu sahavi aravavahaye te naandhi tamas avare veshavahaye shanti shanti పరమరు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమే ఓ శ్రీ గురుభ్యో నమ